నల్లని వాడు ఏడమ్మా మల్లెల మాటను చూడమ్మా నందనందనుడు ఏడమ్మా బృందావనిలో చూడమ్మా యశోద కొడుకు ఏడమ్మా యమునాతటిలో చూడమ్మా వెన్న దొంగ ఏడమ్మా రే పల్లెలో చూడమ్మా